అస్సలం అయికు వరహమతులహి వబరకా నహ్మద్ అలా రసూలి హిల్ కరీం అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి అంశం గత భాగం యొక్క తరువాయి విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలి వసల్ం కాకుండా ఇంకా వేరే ప్రవక్తలకు దైవదూతలకు విశ్వాసులకు సిఫారసు చేసే హక్కు ఏదైతే లభిస్తుందో దాని గురించి మనం తెలుసుకుంటున్నాము దానితో పాటు వారి ఆ సిఫారసును పొందడానికి ఎలాంటి వారు అర్హులవుతారు అనే విషయం కూడా మనం తెలుసుకుంటున్నాము అయితే ఇతర ప్రవక్తల మరియు పుణ్యాత్ముల సిఫారసు మరే సందర్భంలో వారికి లభిస్తుంది అంటే ఏ ప్రజల గురించి నరకంలో వారు పోవాలన్నటువంటి తీర్పు జరుగుతుందో కాని కానీ అల్లాహ దయ తర్వాత అల్లాహ్ కొందరి ప్రవక్తలకు కొందరి విశ్వాసులకు సిఫారసు అధికారం ఇస్తాడు వారు సిఫారసు చేస్తారు ఆ తర్వాత అల్లాహోత అలా వారిని నరకంలో ప్రవేశించకుండా నరకం నుండి తప్పించి స్వర్గంలో చేర్చుతాడు అల్లాహోకి బా ఇది కూడా చాలా గొప్ప విషయం సహి ముస్లిం హదీస్ నంబర్ పదిహేను డెబ్బై ఏడు ప్రవక్త సలల్లాహు అలీ వాసలం తెలిపారు మామిన్ ముస్లిమిన్ యమూతు ఫు అలా జనాజతిహీ అర్బూన రజులా ఒక ముస్లిం ఎవరైనా చనిపోయాడంటే అతని జనాజా నమాజ్ చేయడానికి నలభై మంది నిలబడ్డారు ఎలాంటివారు ఆ నలభై మంది లాయు అల్లాహతో ఎలాంటి షిర్క్ చేయని వారు అల్లాహతో పాటు ఎలాంటి అల్లాకు ఇంకా వేరే భాగస్వాములను నిలబెట్టనివారు ఇల్లాహుముల్లాహుఫీ ఏ ముస్లిం జనాజా నమాజ్లో నలభై మంది ఎలాంటి షిర్క్ చెయ్యని వారు నిలబడతారో అల్లాహ వారి సిఫారసును అతని గురించి స్వీకరిస్తాడు చూడ్డానికి అది సింతే ఉంది కానీ ఇందులో మనం గ్రహిస్తే ఆలోచిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి ఒకటి ఈ నలభై మంది ఎలాంటి వారు ఉండాలి అల్లాహతో పాటు ఇంకెవరిని కూడా అల్లా ఆరాధనలో భాగస్వామిగా చేయకూడదు రెండో విషయం తెలుస్తుంది మనకు సిఫారసు చేసేవారు షిర్క్ చేయకూడదు అని అన్నప్పుడు ఎవరి గురించి సిఫారసు చేయడం జరుగుతుందో అతను షిర్క్ చేసి ఉంటే వీరి సిఫారసు కుబుల్ అవుతుంది అతని పట్ల కాదు అతను కూడా షిర్క్ చేయకుండా ఉండాలి నలభై మంది జనాజా నమాజ్లో నిలబడ్డారు అంటే జనాజా నమాజ్ దీనిని ఫర్దే కిఫాయా అంటారు అంటే ముస్లిం సముదాయంలో కొంతమంది చేసినా కానీ అందరిపై నుండి పాపం అనేది లేపబడుతుంది చదివిన వారికి పుణ్యం లభిస్తుంది చదవని వారికి పాపం కలగదు కానీ ఎవరూ చేయకుంటే అందరూ పాపాత్మలవుతారు ఇలాంటి విషయాన్ని ఫర్దే కిఫాయా అంటారు ఇది ఫర్దే కిఫాయా ఇక ఎవరైతే ఫర్దే ఐన్ అంటే ఐదు పూటల నమాజులు ఫర్దే ఐన్లు లెక్కించబడతాయి ఫర్దే ఐన్ చేయకుండా కేవలం ఫర్దే కిఫాయా చేస్తే సరిపోతుందా లేదు చనిపోయిన ఆ ముస్లిం వ్యక్తి అతను నమాజీ అయి ఉండాలి మరియు ఈ నలభై మంది కూడా కేవలం జనాజాలో హాజరైన వారు కాదు ఐదు పూటల నమాజులు చేస్తూ ఉండాలి ఈ విధంగా మహాశివులారా ఒక సిఫారసు ఈ రకంగా కూడా ఉంటుంది అల్లాహతాల దీనిని కూడా స్వీకరిస్తాడు ఈ షర్త్ ఈ కండిషన్లతో పాటు మూడో రకమైన సిఫారసు స్వర్గంలో చేరిన వారు స్వర్గంలో వారి యొక్క స్థానాలు ఉన్నతం కావడానికి వారు ఏ పొజిషన్లో ఉన్నారో అంతకంటే గొప్ప స్థితికి వారు ఎదగడానికి సిఫారసు ఇలాంటి ఒక సిఫారసు కూడా ఉంటుంది అల్లాహతాల మనకు కూడా అలాంటి సిఫారసు ప్రాప్తం చెయ్యుగాక ఒకవేళ మనం ఈ హతీతులు వింటూ ఈ ధర్మ బోధనలు వింటూ సిఫారసు పొందే వారిలో మనం కలిసే ప్రయత్నం చేయడం కంటే ఎవరికైతే సిఫారసు చేసే హక్కు లభిస్తుందో అలాంటి గొప్ప విశ్వాసుల్లో మనం కలిస్తే ఇంకా ఎంత మంచిగా ఇంకా ఎంత మన అదృష్టం పెరుగుతుందో ఒకసారి ఆలోచించండి ముస్లిం షరీఫ్లో ఉంది హదీఫ్ నంబర్ పదిహేను ఇరవై ఎనిమిది ప్రవక్త సల్లల్లాహు అలెస్లం తెలిపారు ఎప్పుడైతే అబూ సలమా రది అల్లాహు తాలా అనుహు ప్రవక్త సల్లల్లాహు వల్లం అతని వద్దకు వచ్చారు అతని గురించి ఇలా దువా చేశారు అల్లాహుమగ్ ఫిర్లీ అబీ సలమా ఓ అల్లాహబు సలమాను క్షమించు మన్నించు వర్ఫ అదర్ జు ఫిల్ మహదీయీన్ సన్మార్గం పొందిన వారెవరైతే ఉన్నారో వారిలో ఇతని యొక్క స్థానం కూడా పెంచి వారితో కలుపు వహ్లుఫ్హు ఫి అకిబిహి ఫిల్ గాబిరీన్ ఓ అల్లా అతని వెనక అతని తర్వాత అతని వెనుక ఎవరైతే మిగిలి ఉన్నారో వారికి నీవే బాధునిగా అయిపోహ్ఫిర్ లనా వలహూ యారబ్బల మమ్మల్ని మరియు అతన్ని మన్నించు ఓ సర్వలోకాల ప్రభువా కబ్రిహి ఆయన సమాధిని విశాలపరచు వీర్ లహూఫీ మరియు అతని అతని సమాధిని కాంతితో నింపు గమనించారా ఈ విధంగా రోక్త సలం సలమా గురించి దువా చేశారు మనం కూడా విశ్వాసులు మనలో ఎవరైనా చనిపోతే అల్లాహు మహ్ఫిర్లహు వర్ఫ అదర్ ఓ అల్లా ఇతని క్షమించు ఇతని యొక్క స్థానం పెంచి సన్మార్గం పొందిన వారిలో ఇతన్ని కలుపు మరియు అతని వెనుక అతని తర్వాత అతని వెనుక ఉన్న వారిలో నీవు వారికి ఒక బాధ్యునిగా అయిపో అతన్ని మరియు మమ్మల్ని కరుణించి ఓమా సర్వలోకాల ప్రభువా అతని సమాధిని విశాలపరచు అతని సమాధిని కాంతితో నింపు ఈ విధంగా దువా చేయాలి మనం ఇది కూడా ఒక సిఫారసు అల్లాదేయతో స్వీకరించబడుతుంది ఈ విధంగా సుదరులారా సిఫారసు ఏ సందర్భాలలో జరుగుతుందో ఏ సందర్భాలలో సిఫారసు చేసేవారు సిఫారసు చేస్తూ ఉన్నారో ఎవరి గురించి సిఫారసు చేయబడుతుందో వారిలో మనం కూడా కలవాలి మన గురించి కూడా ఎవరైనా పుణ్యాత్ముని సిఫారసు చేయాలి దైవదూతలు సిఫారసు చేయాలి ప్రవక్తలు సిఫారసు చేయాలి అన్నటువంటి ఈ కేటగిరీని మనం ఎన్నుకునేదానికి బదులుగా అంతకంటే హైస్టేజ్ అంతకంటే గొప్ప స్థానం దైవదూతలు మరియు ప్రవక్తలతో పాటు ఏ విశ్వాసులకు ఇతరుల గురించి సిఫారసు చేసే హక్కు ఇవ్వబడుతుందో అలాంటి పుణ్యాత్ముల్లో మనం చేరే అటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇస్లాం నేర్పేది కూడా మనకు ఇదే ప్రవక్త సలల్లాహు అలీ వసలం ఒక సందర్భంలో మనకు తెలిపారు ఇదన్న ఫస్అూహుల్ ఫిర్దోస్ మీరు అల్లాతో స్వర్గాన్ని కోరుకున్నప్పుడు ఫిర్దోస్ గురించి మీరు దువా చేయండి దానిని కోరుకోండి అలల్ జలుహ వుహ స్వర్గాలలో అన్ని స్వర్గాల శ్రేష్టమైనది అన్ని స్వర్గాల అతి ఉత్తమ ఉన్నత స్థానంలో ఉన్నది మరియు మధ్యలో ఉన్నది ఆ ఫిర్దోస్ ఈ విధంగా ఎప్పుడు కూడా మనం లో కాదు హైట్ లో ఉండే ప్రయత్నం చేయాలి మనం హై టాప్కు చేరకపోయినా కనీసం దానికి దగ్గరలోనైనా చేరవచ్చు కానీ ముందే మనం టార్గెట్ చాలా చిన్నది పెట్టుకుంటే హై స్టేజ్ వరకు ఎప్పుడు చేరుకుంటాము దాని గురించి ఏమవసరం ఉంటాయి ఇన్షాల్లా ఒక చిన్న విరామం తర్వాత ఆ విషయాలు మనం తెలుసుకోబోతున్నాము ఈ సిఫారసులు పొందడానికి సిఫారసులు చేయడానికి ఎలాంటి అధికారం ఉండాలి ఎలాంటి కండిషన్స్ ఉండాలి అల్లాహు తాలా కురా హదీదుల్లో ఎలాంటి కండిషన్స్ మనకు నిర్ణయించాడు వాటిని తెలుసుకోవడం కూడా మనకు చాలా ముఖ్యము గత కార్యక్రమంలో మరియు ఈ కార్యక్రమంలో విరామం కంటే ముందు వరకు మనం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం కాకుండా వేరే ప్రవక్తలకు దైవదూతలకు విశ్వాసులకు ఏ ఏ సందర్భాలలో ఎలాంటి సిఫారసు చేసే హక్కు దొరుకుతుందో తెలుసుకోవడంతో పాటు ఆ సిఫారసును పొందడానికి ఏ ఏ సత్కార్యాలు అవి కూడా మనం తెలుసుకున్నాము అయితే సిఫారసు చేయడానికి సిఫారసు పొందడానికి ఎలాంటి కండిషన్స్ నిబంధనలు అవసరమో అల్లాహతల వాటిని కూడా ఖురాన్లో తెలిపిడు ఆ కండిషన్స్ ఆ నిబంధనలు మనలో ఉన్నప్పుడే మనం ఒకరికి సిఫారసు చేయగలుగుతాము ఆ కండీషన్స్ మనలో ఉన్నప్పుడే ఒకరి సిఫారసు మనం పొందగలుగుతాము వాటిని తెలుసుకోవడం మనలో ఏదైనా ఒకటి దానిలో లేకుంటే అది మనలో వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయడం కూడా తప్పనిసరి అందులో మొట్టమొదటి విషయం సిఫారసు యొక్క సర్వాధికారం కేవలం అల్లాహ చేతిలో ఉన్నదన్న విషయాన్ని మనం దృఢంగా నమ్మాలి ఎందుకంటే మహాశివులారా ఈ నమ్మకం ఎంత బలహీనమైపోతుందో అంతే పుణ్యాత్మలను బాబాలను దర్గాలను ఇంకా వేరే ఎవరెవరినో మనం ఆశించి వారు మనకు సిఫారసు చేస్తారు అని వారి వద్దకు వెళ్ళి कोई पूजा पुस्कुन उपासना कोई आराधन वारी सतोषा की अड़ चे प्रयत्लू प्रजु आ प्रलय दिनावरीफारसूड़े सिफारसूड़ा अधिकार उड़ू सर्वाधिकारिफारसा అన్ని రకాల సిఫారసులకు ఏకైక అధికారుడు కేవలం అల్లాహ్ మాత్రమే రెండవ విషయం మనం తెలుసుకోవలసినది ప్రళయదినానా ఇక్కడా కూడా ఏ ప్రాంతంలో కూడా అల్లాహ్ అనుమతి లేనిది ఏ ఒక్కరూ నాలుక విప్పలేరు మాట మాట్లాడలేరు ఆయతలు కురిసి అని మనం ఆయత చదువుతామో సూర్య ఒకరాలో ఆయత నంబర్ రెండు వందల యాభై ఐదు అందులో చాలా స్పష్టంగా ఈ విషయం అలా తాల తెలియజేశాడు అబిఇ అరబీ గ్రామర్ ప్రకారంగా ఈ పదాల కూర్పును కూడా గమనించండి చెప్పే విధానాన్ని కూడా గమనించండి మందల్లవి ఎవరు అతను ఎవరికి అలాంటి అధికారం ఉన్నది ఎవరు చేయగలుగుతారు ఈ కార్యం మందల్లవి అయిందహు అతని వద్ద సిఫారసు చేసేటువంటి అధికారం ఎవరికి ఉన్నది ఇల్లా ఆయన అనుమతి లేకుండా ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు చేయగలుగుతారు ఎవరికి శక్తి సామర్థ్యం ఉన్నది రెండో విషయం ఏంటి అల్లాహ అనుమతి లేనిది ఎవరు కూడా సిఫారసు చెయ్యలేరు ఎవరు నోరు విప్పలేరు మాట మాట్లాడలేరు మూడో విషయం మనం తెలుసుకోవలసినది అల్లా అనుమతి ఇచ్చిన వారే సిఫారసు చేస్తారు అని కూడా మనకు రెండో విషయం ద్వారా తెలిసింది కదా ఇక అల్లా ఎవరికి అనుమతి ఇస్తాడు ఆయన ఇష్టపడిన వారికే సిఫారసు చేసే అనుమతి ఇస్తాడు ఆయన ఇష్టపడిన వారికే అనుమతి ఇస్తాడు ఇక ఈ విషయం ఇహ లోకంలో మనం ప్రత్యేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలైవసం సామాన్యంగా ఇతర ప్రవక్తలు తప్ప పేరు పెట్టి ఫలానా వ్యక్తి కూడా సిఫారసు చేయగలుగుతాడు అల్లా అతనికి అనుమతి ఇస్తాడు అని మనం చెప్పలేము ఎందుకంటే అలాంటి ఏ ఆధారము కురాన్ మరియు హదీత్లో లేదు విషయాన్ని గమనిస్తున్నారా మూడో విషయం ఏంటి అల్లా ఎవరి పట్ల సంతోషంగా ఉంటాడో వారికే అనుమతి ఇస్తాడు ముందు దీని ఆధారం వినండి సూర నజం ఆయత నంబర్ ఇరవై ఆరు ఆయన ముందు ఎవరు కూడా సిఫారసు చేసే అధికారం కలిగి లేరు ఆయన అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే ఇల్లాంబాది అల్లా అనుమతి ఇచ్చిన తర్వాతనే ఎవరైనా సిఫారసు చేయగలుగుతారు కానీ అల్లా ఎవరి పట్ల ఇష్టపడుతారో అల్లా ఎవరిని ఇష్టపడతాడో మరియు ఎవరి గురించి కోరుతాడో అతనికి మాత్రమే అల్లాహుతాలా అనుమతి ఇస్తాడు ఈ మూడో విషయం కూడా చాలా ముఖ్యమైనది దీనిని తెలుసుకోకుంటే దీనిని అర్థం చేసుకోకుంటే ఈరోజు చాలా నష్టం కలుగుతుంది ప్రజలు తమ ఇష్టానుసారంగా ఇతను నాకు సిఫారసు చేస్తాడు ఇతను నాకు సిఫారసు చేస్తాడు అంతేకాదు వారి యొక్క పేర్లతో వారి తాత ముత్తాతల పేర్లతో సంతకాలు చేయించుకొని కాగితాలు భద్రంగా దాచుకొని సమాధుల్లో కూడా పెట్టుకుంటున్నారు ఈ విధంగా మనకు వారి సిఫారసు లభిస్తుంది అన్నటువంటి ఇవన్నీ మూఢనమ్మకాలు అల్లా ఎవరి పట్ల ఇష్టపడతాడో అల్లా ఎవరికి ఇష్టపడిన తర్వాత ఎవరిని కోరుతాడో వారికే అనుమతి ఇస్తాడు ఈ ఆయత ద్వారా మనకు మరో విషయం కూడా బోధపడుతుంది అల్లా ఎందరినో ఇష్టపడవచ్చు కానీ సిఫారసు చేయడానికి అనుమతి కొందరికే ఇవ్వవచ్చు ఎందుకంటే మరియు నాలుగో కండిషన్ నాలుగో విషయం కూడా గుర్తుంచుకోండి ఇప్పటి ఏం తెలుసుకున్నాం మనం सिफारसा की ऐदते अलगा अल्लाह इष्ट वारे अवरी सिफारस चली वाऊा इष्टपड़ी वारी के वारी श्वासम वारीत विधान इदंत अल्लाह को इष्ट रीति अल्लाहपरता నీవు సిఫారసు చేయాలి ఇతని గురించి చెయ్యాలి అని ఉదాహరణకు అల్లా ఒక వ్యక్తికి అనుమతి ఇచ్చాడనుకోండి నీవు సిఫారసు చెయ్య అయితే తాను కోరిన వారందరికీ సిఫారసు చేసే అధికారం ఉండదు అల్లా అవతల కొన్ని హద్దులు నిర్ణయిస్తాడు కొన్ని షరతులు నిర్ణయిస్తాడు నిబంధనలు పెడతాడు వాటిలో ఒకటి ముఖ్యమైనది ఎవరి గురించి సిఫారసు చేయాలో వారి పట్ల కూడా అల్లాహు తాలా సంతోషంగా ఉండాలి సూర్యమర్యం ఆయత నంబర్ ఎనభై ఏడు లాయమలి అల్లాహ్ వద్ద ఎవరైతే తన ఉడంబడికను నిలుపుకున్నారో అలాంటి వారికే సిఫారసు లభిస్తుంది సిఫారసు చేసే హక్కు కానీ మరియు సిఫారసు పొందే హక్కు గాని ఎందుకంటే అల్లాతో ఏ వాగ్దానం ఉన్నదో ప్రత్యేకంగా కలిమె తయ్యబాకు సంబంధించిన వాగ్దానం అందులో మనిషి వెనుక ఉండకూడదు మరియు సూర్య తోహాయింబర్ నూట తొమ్మిదిలో ఎవరి సిఫారసు ఎవరికి ఎలాంటి లాభం చేకూర్చదు కేవలం అల్లా రహమాన్ అనుమతించిన వారికి మరియు ఎవరి మాట ఎవరి పలుకు ఎవరి మాట ఎవరి పలుకుతో అల్లా ఇష్టపడ్డాడో వారు మాత్రమే ఈ విధంగా మహాశివులారా ఈ ఆయుతులన్నటిని పరిశీలించండి ఈ రోజుల్లో ఈ విషయాలు ఈ సత్యాలు తెలియక సిఫారసుకు సంబంధించిన పెడ మార్గంలో తప్పుడు భావంలో ఏదైతే పడి ఉన్నారో వాటి నుండి మనం బయటికి రావడం తప్పనిసరి ఆ తప్పుడు మార్గాలు ఏమిటి సిఫారసుకు సంబంధించిన దురనమ్మకాలు మూఢనమ్మకాలు దురవిశ్వాసాలు ఏమిటి ఇన్షాల్లా తరువాయి భాగంలో మనం తెలుసుకుందాము ఇక్కడ మనం సూర్య జుహ్రూఫ్ ఆయుధ నంబర్ ఎనభై ఆరును కూడా పరిశీలించడం చాలా లాభదాయకం ఎవరైతే అల్లాహను వదిలి ఇతరులను పూజిస్తున్నారో ఆరాధిస్తున్నారో ఇతరులతో దువా చేస్తున్నారో దువా చేస్తున్నారో ఆరాధిస్తున్నారో వారు ఎలాంటి సిఫారిసుకు అధికారులు కాజాలరు అల్లాహిమ సిఫారసుకు సంబంధించిన దుర నమ్మకం మూఢ విశ్వాసం ఎవరైతే అల్లాహను వదిలి అల్లాతో దువా చేయకుండా ఇతరులతో దువా చేస్తున్నారో వారి యొక్క సిఫారసు పొందాలి కోరుతున్నారో వారికి ఎలాంటి సిఫారసు లభించదు ఇల్లా మన్ షహీద్ అభిల్ హీ ఎవరైతే సత్యానికి సాక్ష్యం పలికి ఉంటారో లా ఇలాహ ఇల్లల్లా కు సాక్ష్యం పలికి ఉంటారోఅలమోన్ వారు దాని యొక్క భావాలను అర్థభావాలను కూడా తెలుసుకొని ఉంటారు లా ఇలా ఇల్లల్లా సాక్ష్యం పలకడం ఏంటిది దాని అర్థభావాలను తెలుసుకోవడం ఏంటిది సాక్ష్యం పలకడం అంటే నోటితో పలకడం అని సామాన్యంగా మనం అనుకుంటాము కదా కానీ దాని యొక్క అర్థభావాలను తెలుసుకోవడం అంటే అల్లాకు ఎవరినీ భాగస్వామిగా కలపకపోవడం దుహాలో నదుర నియాజ్లో మొక్కుబడులలో సజ్జాలు రాష్ట్రాంగ పడడంలో రుకు చేయడంలో ఇంకా వేరే ఎన్ని ఆరాధనకు సంబంధించిన ఎన్ని రకాలు ఉన్నాయో వాటిలో అల్లాతో పాటు ఇంకా ఎవరిని కూడా మనం భాగస్వామిగా చెయ్యకూడదు ఆరాధనకు సంబంధించిన ఏ ఒక్క భాగం కూడా అల్లా తప్ప ఇతరులకు చెయ్యకూడదు ఈ రకంగా ఎవరైతే తన విశ్వాసం మరియు ఏకైశ్వర ఉపాసనలో షిర్క్ లేకుండా నమాజ్ యొక్క పాబందీ చేస్తూ తన నాలుకను కూడా కాపాడుకుంటూ ఉంటాడో ప్రజల్ని దూషిస్తూ ప్రజల యొక్క పరోక్ష చేస్తూ చాడీలు చెప్పుకుంటూ ఇతరులలో ఎలాంటి అల్లకల్లోలం జరపకుండా నాలుకను కాపాడుకుంటాడో అలాంటి వారే సిఫారసును పొందగలుగుతారు చివరిలో ఒక హదీత్ కూడా వినండి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం తెలిపారు మాటి మాటికి ప్రజల్ని శపించేవారు శాపనార్థాలు పెట్టేవారు ప్రళయ దిననా సాక్ష్యానికి కూడా అర్హులు కారు సిఫారసుకు కూడా అర్హులు కారు సహి ముస్లింలోని హదీస్ హదీస్ నంబర్ నలభై ఏడు సున్నా మూడు ఎంత గాంభీర్యమైన విషయమో గమనించాలి సిఫారసు ఇలాంటి వారు పొందలేరు అని ఇందులో తెలపడం జరుగుతుంది ఇన్షాల్లా తరువా భాగంలో సిఫారసుకు సంబంధించిన మూఢ నమ్మకాలేంటి దురవిశ్వాసాలేంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వాఖు అబ్బిల్ల అరహుల వరకార్